కవి కవీనాపమశ్రమస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్మ శ్రుల సాీమణాధిపతాశివ శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా ఓ సహనా సహనౌునూ సహ వీర్యంకరవై తేజస్వి అవధీతమస్ మావిద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి వేదానాగెకాయన అంటే ఈ శబ్దస్పర్శ రూపరస గ్రంథములు ఏవైతే ఉన్నాయో అవి విషయములు అని మనం అంటాము విషయములు అంటే ఆబ్జెక్ట్స్ అనే సెన్స్లో అంటాం విషయము అనే పదానికి ఆబ్జెక్ట్ అనే అర్థం కూడా ఉన్నది అయితే ఆబ్జెక్ట్ అంటే మన అనుభవంలో అంతర్గతంగా ఉంటుంది అప్పుడే అది ఆబ్జెక్ట్ అవుతుంది మన అనుభవంలో భాగం కాకపోతే అది ఆబ్జెక్ట్ కానే కాదు ఇప్పుడు సినిమా తెర మీద మీకు ఆబ్జెక్ట్ ఎప్పుడు కనపడుతుంది అక్కడి నుంచి ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి ప్రకాశం ఏదైతే ఉంటుందో దానికి ఒక అడ్డు పెట్టినప్పుడే ఆబ్జెక్ట్ వస్తుంది అడ్డు ఆబ్జెక్షన్ ఈజ్ ఆబ్జెక్ట్ అని స్వామి వివేకానంద ఎంత బాగా అన్నాడు చూడండి ఆబ్జెక్షన్ ఈజ్ ఆబ్జెక్ట్ సినిమా తెర మీద మీకు కొండ కనపడింది అనుకోండి అది ఎలా కనపడింది ఆ ప్రకాశం వస్తుంటే దానికి అడ్డంగా ఆ ఫిలిమ్లో ఒక ఇంప్రింట్ ఉంది అది అడ్డు వచ్చింది అడ్డొచ్చింది కాబట్టి కొండ కింద కనపడేది అడ్డు రావాలి దేనికి ప్రకాశానికి అడ్డు వస్తే తప్ప అది ఆబ్జెక్ట్ కానీ కాదు సినిమా తరఫు సరిగ్గా అదేవిధంగా మన చైతన్య ప్రకాశము ఈ కంటి నుండి అలా ప్రకాశం అలా పొంగి పొరలిపోతూ ఉన్నది చైతన్య ప్రకాశము చూడండి ఇక్కడ ఉన్న అందరూ ప్రకాశిస్తారు ఆ చైతన్య ప్రకాశం సో ఆ చైతన్య ప్రకాశానికి అడ్డు రావాలి అడ్డొచ్చి ఆ చైతన్య ప్రకాశాన్ని పరిచ్ఛన్నం చేయాలి అప్పుడే అది ఆబ్జెక్ట్ అవుతుంది కాబట్టి శబ్దము అంటే చైతన్య ప్రకాశాన్ని ఒక విధంగా పరిచ్ఛిన్నం చేస్తే శబ్దం చైతన్య మరో విధంగా పరిచ్ఛన్నం చేస్తే రూపం కాబట్టి ఈ పరిచ్ఛేదం మొత్తానికి చైతన్య అడ్డుపడడం ద్వారా మాత్రమే ఈ ఆబ్జెక్ట్స్ అనేవి ప్రకాశిస్తున్నాయి చైతన్య అవి ప్రకాశించాలి అంటే ఈ దేహము ఇంద్రియముల యొక్క సముదాయం ఉంటేనే ప్రకాశిస్తాయి అంచేతనే దేహము ఇంద్రియములు మనస్సు ఈ సంఘాతం ఉన్నంత వరకే మీకు శబ్దా రూప రస ఇత్యాది అనుభవాలన్నీ కలుగుతాయి అంచేతనే మీరు ధ్యానం చేసినప్పుడు ఈ సంఘాతం విలీనమైతే ఆ అనుభవాలే ఉండవు నిర్వికల్పంగా ఉన్నప్పుడు అనుభవాలే ఉండవు అలాగే నిద్రపోయినప్పుడు కూడా నిద్ర అంటే రాత్రి నిద్రపోయినప్పుడు పొగలు కునుకుపాట్లు పడినప్పుడు కూడా ఎప్పుడైతే దేహేంద్రియ మనస్సుల యొక్క సంఘాతము అది విలీనమైపోతుందో అప్పుడు అనుభవాలే ఉండవు కాబట్టి అక్కడ చిత్రం ఏమిటంటే శబ్దాది అనుభవములన్నీ శబ్దాది విషయములన్నీ అనుభవాంతర్గతములై ఉంటాయి స్వతంత్రంగా ఉండవు అనుభవానికంటే బాహ్యంలో ఉండేది బాహ్యం అనేది ఏమీ లేదు దీర్ ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ అవేర్నెస్ నిజేతన దానికి క్షేత్రము అని ఆ పేరు వచ్చింది దానికి అవుట్సైడ్ ఏమీ లేదు అవుట్ సైడ్ అనేదే లేదు అసలు తర్వాత ఈ అనుభవములన్నీ కూడా శబ్ద రూప రస ఇత్యాది అనుభవములన్నీ ఆరంభమై అంతమవుతూ ఉంటాయి అలా వచ్చేలా పోతూ ఉంటాయి కానీ ఈ అనుభవములనన్నిటినీ ఘటిల్ల ఉండే అధిష్టాన చైతన్యం ఏదైతే కలదో దానికి ఆరంభము లేదు అంతమూ లేదు కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే ఈ ఈ విచారం ఈ మైత్రేయ బ్రాహ్మణ విచారం యొక్క లక్షణం ఏమిటంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా సావధానంగా ఆ తెలివి మీద మీరు ధ్యానాన్ని పెడతారు ఆ తెలివిని ధ్యానం చేస్తారు దానినే మననం చేస్తారు ఆ తెలివిలో మనస్సు ఇంద్రియముల ద్వారా ప్రకాశించి అనుభవ రూపంగా ప్రకటమయ్యే శబ్దాదుల మీద ధ్యాస పెట్టిదే ఉంది ఆ విధంగానే సంసారం అలాగే జీవితం అంతా అలాగే గడిచింది కాబట్టి ఆ అనుభవ రూపంగా అలా పుట్టి ఇలా పోతూ ఉండేటువంటి శబ్దాల మీద శబ్దాదుల మీద పెట్టే ధ్యాస ఏమీ లేదు అది అనవసరం దాని బహిర్ముఖత్వం కాబట్టి ఆ బహిర్ముఖత్వాన్ని విడనాడి ఆ చైతన్య ప్రకాశము ఏదైనా ఒక అనుభవం కలిగింది అంటే ఈ అనుభవం నుంచి చైతన్యము ఏమి దీనికి అధిష్టానమేమి వివాహ తెలివి అదే నా స్వరూపము అని అలాగా ఆత్మ చైతన్యం మీద ధ్యాస పెట్టటము దాని మీద మననం చేస్తూ ఉండడము లాంగ్ టైం ఏకాంతంగా ఉండటము మౌనంగా ఉండడము ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ కట్టిపెట్టి కూర్చుని ఆ చైతన్య స్వరూపాన్ని మనం మననం వేసేట నెమరు వేసుకుంటూ ఉండుతా తర్వాత దానివల్ల ఏమవుతుందంటే మనకు ఒక అనుభవం ఒక ఇన్సైట్ కలుగుతుంది ఒక అంతర్ముఖత్వము ఒక దర్శనము కలుగుతుంది ఆ దర్శనం ఏమంటే అదిగో ఆ తెలివి ఆ వెలుగు నా లోపల నా స్వరూపమే ఉన్న వెలుగు ఆ వెలుగు అది సత్యము ఆ వెలుగులో కనబడి ఓసారి కనపడి ఓసారి మాయమై ఇలా కనబడి అలా పోయి మా అనేక మార్పులు వచ్చేస్తూ ఈ శబ్దాదుల యొక్క అనుభవ రూపమైన అది ఏ జగత్తు కలదు దానికే జగత్తు అనుకుంటుంది ఏ జగత్తు కలదు అది ఉంటే భా అభాస తప్ప అభాస అంటే షాడో షో ఆఫ్ షాడోస్ తోలుబొమ్మలాట తోలుబొమ్మల అంటే అక్కడ మీరు చూసేది బొమ్మలు మీరేం చూడరు బొమ్మలు ఆడించీవాడిని మీరు చూడరు మీకేం కనపడతాయి ఆ షాడోస్ కనపడతాయి సినిమాకి వెళ్ళారనుకోండి మీకేం కనపడతాయి తెర మీద తెర మీద డ్యాన్స్ చేస్తున్నాయి ఏమి డ్యాన్స్ చేస్తున్నాయి రెండు రెండు షాడోలు డ్యాన్స్ చేస్తున్నాయి అంతే కదండి సినిమాలోకి ఇద్దరు దెబ్బలు అడుగుతున్నారు అనుకోండి రెండు షాడోలు దెబ్బలు అడుగుతున్నారు కాబట్టి ఈ జగత్ అంతా కూడా ఆ షాడో ఇట్స్ ఆల్ ది గేమ్ ఆఫ్ షాడోస్ ఒక షాడో ఇంకో షాడో అని పెళ్ళేడతాడు వాళ్ళకి ఇద్దరు షాడోస్ కొడతారు ఇట్స్ ఆల్ గేమ్ ఆఫ్ షాడోస్ ఆభాస తప్ప వాస్తవం లేదు సో కాబట్టి అదిగో ఇట్స్ ఆ జగత్ కూడా ఇట్స్ ఆల్ గేమ్ ఆఫ్ షాడోస్ అంతా ఆ అది సత్యం కాదు అది ఆ మూలాల్లో ఉండే ఆ వెలుగు అది ఏ సత్యము అది ఏ నాస్వరూపము అని వాడలా దర్శించాలి అలా దర్శిస్తుంటే ఏమవుతుందంటే క్రమంగా మీ ఫోకస్ మీ ధ్యాస ఆ వెలుగు మీద వెలుగు అంటే ఈ వెలుగు కాదండి తెలివి రూపమైన వెలుగు ప్రకాశము దాని మీద నిలబడి ఈ జగత్తు ఒక మిస్టు వలె మిస్ట్ అంటే పొగ వలే ఫెయిడ్ అయిపోతుంది జగత్తు భాషించదు ఉన్నట్టు అనిపించదు ఏదో తప్పనిసరిగా ఏదో రెండు మెదుకులు తినడానికో దేనికో దేహము ఇంద్రియములు మనస్సు అలా భిక్ష జగత్తులో ప్రసరిస్తాయి ఆ భిక్ష అయిన వెంటనే మళ్ళీ జగత్తు భాషించదు ఆ వెలుగు మాత్రమే భాషిస్తుంది అటువంటి ధ్యానము అటువంటి మననము విచారము ఆత్మవిచారము మనం చేయాల్సి ఉంటుంది దానికోసం ఈ ప్రయత్నం అంతా కూడా ఏకాయనం ఆ పరంపరలో ఆ క్రమంలో ఆ ఒకే ఒక అద్వయ చైతన్యంలోకి మనం వెళ్ళిపోవాలి ఇక్కడ పరిస్థితి ఏంటంటే అగర్బత్తి వెలుగుతోందనుకోండి అగర్బత్తి వెలుగుతుంటే మనం ఆ గ్లో ఉంటుంది చిన్న గ్లో ఉంటుంది ఆ గ్లో కేసైనా మీరు ఫోకస్ చేసి చూడొచ్చు లేకపోతే చుట్టూ ఉండే పోగా చూడొచ్చు చుట్టూ ఉండే పోగా అలాగా ఎక్కువ ఏరియాని వ్యాపించినట్టుగా ఉంటుంది పొగ ఆ గ్లో మటుకు చాలా చిన్నదిగా ఉంటుంది కానీ వాస్తవానికి అక్కడ ఆ పొగని చూడడం మానేసి గ్లో చూడడం అభ్యాసం చేయాలి ఆ గ్లో గ్లో అంటే వెలుగు ఆ వెలుగు చిన్నదిగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది చిన్నది కాదు ఈ పొగే చిన్నది ఈ పొగే చిన్నది తప్ప అది గ్లో చిన్నది కాదు ఇంకా అలా అనిపిస్తుంది ఆ గ్లో అది ఒక పర్వతం అంతా అగరబత్త కట్టి కట్టలను తగలగట్టాడు ఆ సమర్థమైనది అదే ఆ ఒక పర్వతం అంతా అగరబత్త కట్టిలు పెట్టాడు అనుకోండి ఈ గ్లో ఏం చేస్తుంది మతం అంతా బూడి చేసి అది దాని శక్తి ఈ పొగ పొగ చిన్నదా గ్లో చిన్నదా ఏ పొగ చిన్నది కాదు వాళ్ళకి ఆలోచిస్తుంది ఆ గ్లో చిన్నది అనిపిస్తుంది పొగ విస్తరించినట్టు అనిపిస్తుంది ఈ జగత్ ఈ జగత్ అలా ఈ జగత్ ఆ పొగ ఆ గ్లో మీ వెలుగు మీ స్వరూపం కాబట్టి ఇంతవరకు పొగని చూస్తున్నారు ఆ పొగని సృష్టించిన వెలుగును మీరు చూడటం లేదు ఇప్పుడు మీ పొగ ఎంత ఎంత వ్యాపించినా అలా అక్కడే ఉంటుంది పొగ అంతకంటే దానికి వ్యాపించే శక్తి లేదు కానీ ప్రపంచమంతా పొగతో నింపగలిగే శక్తి ఆ గ్లోకు ఉన్నది అది ఆత్మస్వరూపం అట్టిది ప్రపంచాన్నంతనే ప్రకాశింపజేసేటువంటిది మీ లోపల ఉన్న వెలుగు ఆ వెలుగులో ప్రకాశించే ఈ శబ్ద స్పర్శ రూపాదులు అవి పొగ వంటివి కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆ పొగ చూసి ఆ పొగే సర్వం కూర్చోకూడదు ఆ పొగని ఆధారంగా ఉన్న ఆశ్రయమైన ఆ గ్లోను చూడడం అభ్యాసం చేయాలి పొగ అంటే ఏమిటో తెలుసునండి మనస్సే పొగ మైండ్ ఈజ్ ఏ స్మోక్ స్క్రీన్ మైండ్ ఇస్ ది స్మోక్ మీకు స్మోక్లో ఏవేవో రూపాలు కనపడతాయి సో వీళ్ళు సిగరెట్ కాల్చి ఇలా రింగులు రింగులు కింద వదిలివ్వరు రింగులో అది అవి రింగులో పొగ పొగ పొగ రింగులుగా అక్కడ రింగు మీరు పట్టుకుని చేయటికి వేలుకు పెట్టుకోండి రింగు హోటల్ వస్తాను అవి ఆ రింగు వేలుకు పెట్టుకోండి ఉంటుందా ఉండదు ఎందుకంటే అది రింగేమీ కాదు అది పొగ అలాగే ఈ మనస్సు అనే ఎవేవో నామరూపాలు భాషిస్తూ ఉంటాయి ఆ పొగ రింగు రింగులుగా కనపడుతుంది ఆ పొగ ఎనిమిది ఆకారంలో కనపడుతుంది వీళ్ళు ఈ పొగని ఫోటో తీసి ఇదిగో ఆ పొగలో ఈ అమ్మాయి కనపడింది అంటాడు పొగలో అమ్మాయి కనపడ్డేంటి దోపించి హోమం చేస్తాడు ఆ మంటలో ఎవరో గురుమా గురువు గారు కనబడ్డ గురువు ఎక్కువగా ఉంటే అందరూ కనపడతారు గురువుగారు ఒక్కరేం కనుమా ఈ రకంగా జనాలని స్వయం కన్ఫ్యూజ్డ్ పొరాన్ని కన్ఫ్యూజ్ అయ్యింది అబ్బాబ్బబ్బా ఎంత కన్ఫ్యూషన్ అంటే సో ఆయన అంటాడు ఈ ఏడాదికి శ్రీకృష్ణుడు ప్రభువుట ఈ ఏడాదికి అంటే మరి లాస్ట్ ఇయర్కి ఎవరండి ఈ ప్రభు ఎవడో అడిగాడు అంటే కుమారస్వామి ప్రభు అని లాస్ట్ ఇయర్కి కుమారస్వామి ప్రభువు ఈ ఏడాదికి శ్రీకృష్ణుడు ప్రభువు అలా చెప్పి అక్కడతో అడిగిపోకూడదు వేరు వేరు నామాలండి ఒకే ఈశ్వరుడు అని కూడా పక్కనే జోడించాలి లేకపోతే మీకేం అభిప్రాయం కలుగుతుంది లాస్ట్ ఇయర్ చే ఏడాది వైష్ణవులనే అభిప్రాయం కలిగండి సో ఇదంతా కూడా పొగ ఈ నామరూపాత్మకమైన పొగయే సత్యమని మనం అనుకుంటున్నాము మనం ఏం చేయాలంటే ఆ పొగ మనస్సు పొగ స్టిక్ దేహం గ్లో ఆత్మ చైతన్యం కనుక ఆ గ్లో మీద మనస్సు పెట్టడం దాని మీద ధ్యానం చేయటం దాని గురించి ఆలోచించటం మీరు ఆలోచించాలి సో ఇకపోతే దేహము ఇంద్రియములు మనస్సు ఇవి స్వతహాగానే బహిర్ముఖంగా ఉంటాయి ఎప్పుడు బయటకు చూస్తూ ఉంటాయి ఆ శబ్దాది రూపములు శబ్దాది విషయముల వెంట పరుగులు తీస్తూ ఉంటాయి కాబట్టి దాంట్లో మనకి చేతికి మిగిలినది ఉండదు అంతా కూడా జీవితం కూడా ఖర్చు అయిపోతుంది తప్ప ఉండదు కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ మనస్సు మనస్సులో పుట్టి గిట్టుతో సంకల్పములు ఆ సంకల్పముల రూపంగా కారణంగా శబ్ద స్పర్శాదుల రూపంగా భాషించేటువంటి జగత్తు ఇదంతా కూడా పెద్ద స్మోక్ స్క్రీన్ అది స్మోక్ స్క్రీన్ ఎందుకు వేస్తారు ఉన్నది కనపడకుండా చేయటానికి వేస్తారు సో అది ఒక పెద్ద స్మోక్ స్క్రీన్ ఆ స్మోక్ స్క్రీన్ని ఛేదించుకుని ఆ వెలుగు ఆత్మస్వరూపము అనేటువంటి వెలుగుని మనం చూసే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఆ వెలుగు దాని ఎందు దేశపరిచ్ఛేదం కానీ కాళపరిచ్ఛేదం కానీ వస్తుపరిచ్ఛేదం కానీ ఏ విధమైనటువంటి పరిచ్ఛేదము లేదు అద్వయ ఆత్మతత్వము అది మన టాపిక్ సో తబ్దాం శ్రోత్రవిషయ సామాన్యం పూర్వం వే శ్రోత్రది విషయ సామాన్యానా మనోవిషయ సామాన్య సంకల్పే మనోవిషయ సామాన్య బుద్ధి విషయ సామాన్యే విజ్ఞానమాత్రే విజ్ఞానమాత్రే విలీన విలీనం అని ఆ వాక్యాన్ని పూర్తి చేసుకోవాలి సో ఏకాయనం అని ఆ విధంగా ప్రలీయతే అని పూర్తి చేసుకోవాలి ప్రలీయతే అని వెర్బు యువ సముద్రే ప్రలీయతే అని ఉంది అది మనం తెచ్చిపెట్టుకోవాలి శంకరులు ఆ వెర్బుని ఆయన సప్లై చేయని వస్తామనను తర్వాత వస్తుంది వెర్బు విజ్ఞాన మాత్రం భూత్వ పరస్మిన్ ప్రజ్ఞానఘనే ప్రలీయతే సరిగ్గా ఇది జ్ఞానేంద్రియాలతో మొదలుపెట్టి మనం వ్యాఖ్యానం చేశాము ఇప్పుడు కర్మేంద్రియాలతో కూడా అదే వ్యాఖ్యానము సో వదనము ఆదానము గమనము విశబ్దము ఆనందము అనే నాలుగు ఐదు కర్మేంద్రియములు మాట్లాడుట పట్టుకొనుట నడుచుట ఇత్యాది కర్మేంద్రియ వ్యాపారములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రియాసామాన్యమునందు విలీనం చేయాలి ఇప్పుడు పొద్దున్నే నుంచి ఇంతవరకు మీరు ఏం చేశారని అన్నారు అనుకోండి అని అడిగారు అనుకోండి మీరు చేసిన పనులన్నీ లిస్ట్ కింద చెప్పక్కర్లేదు ఊరికే టైం వేస్ట్ మీకు ఇష్టమా విని వాడికి ఇష్టమా పొద్దున్న నుంచి ఇప్పటివరకు ఏం చేశారండి అంటే పొద్దున్నే లేచాను పళ్ళు తోకున్నాను స్నానం చేశాను తర్వాత బ్రేక్ఫాస్ట్కి అక్కడికి వెళ్ళొచ్చాను ఆ తర్వాత ఫ్రెండ్తో మాట్లాడాను ఇలా ఏమి చెప్తారు ఇలాగా ఆ లిస్ట్కి ఏమన్నా అర్థం ఉందా కొంతమంది పాపం చేతస్తంగా అలా లిస్ట్ కింద చెప్తారు వాళ్ళ ఇష్టంతో ఏమనక్కర్లేదు ప్రొద్దు నుంచి ఇంత దాకా ఏం చేశారంటే ఏముందని చేయడానికి ఏదో పని దేహేంద్రియ దేహంలో ఇంద్రియాలు ఉన్నాయి నోరు వాగుతూ ఉంటుంది కాళ్ళు తిరిగే కాళ్ళు ఊరుకోవు ఇటు పంచారులు చేస్తూ ఉంటాయి తర్వాత చేతితోటి చేతులు కూడా ఊరుకోవు ఏదో పట్టుకోవడం విడిచిపెట్టడం ఇది ఇక్కడ తీసి అక్కడ పెట్టడం అది ఇక్కడ పెట్టడం అలాగే ఏదో సర్దుకుంటూ ఉండడం సో ఈ పుస్తకాలు అక్కడ పెట్టడం ఆ పుస్తకాలు ఎక్కడ పెట్టడం ఇప్పుడు పుస్తకాలు ఎవరైనా పట్టుకెళ్తే ఉపయోగం కానీ ఈ గుట్లో ఉన్న పుస్తకాలు అనేది తీసి ఆ గుట్లో ఆ గూట్లో ఉన్న పుస్తకాలు అనేది ఇంకో పెడితే ఉపయోగమే ఉంది మన పుస్తకాలు వాళ్ళ ఉంటే అదేదైనా ఎవరికైనా ఇష్ట ఉపయోగం సో మొత్తానికి ఇవి చేసినవి ఇవి చేసిన పనులు సో దీనికి ఇష్టం అనవసరం అండి ఈ విశేషాలన్నీ కూడా ఇట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ని క్రియలు ఏవైతే ఉన్నాయో ఈ క్రియలన్నీ ఒకనొక క్రియా సామాన్యంలో విలీనమైనవి ఆ క్రియాసామాన్యానికే ప్రాణము అని పేరు అయితే ఇప్పుడు రెండు వచ్చినట్లున్నాయి ఒకటా వెలుగు ఆ వెలుగు నుంచి శబ్దస్పర్శ రూపరస గ్రంథ జ్ఞానములు పుట్టే ఇంకొకటి ఏదో ఉంది ప్రాణమని దాని నుంచి ఈ నడచుట పట్టుకొనుట మాటలాడుట ఇత్యాది అసంఖ్యాకములైన క్రియలు పుట్టేయి అంటే ఇప్పుడు మరి అటు ఆ ప్రజ్ఞానం ఒకటి ఈ ఈ ప్రాణం ఒకటి రెండొచ్చాయే అంటే రెండేమీ లేదండి ఒకటే ప్రాణము ప్రజ్ఞానము నుండియే పుట్టినది ఎప్పుడూ కూడా జ్ఞానం నుంచి క్రియ పుడుతుంది ప్రజ్ఞానం నుంచి క్రియ పుడుతుంది క్రియ నుంచి జ్ఞానం పుట్టదు బ్రెయిన్ నుంచి మూమెంట్ పుడుతుంది మూమెంట్ నుంచి ఇంటెలిజెన్స్ పుట్టదు బ్రెయిన్ ఇస్ ది సోర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అక్కడి నుంచి మూమెంట్ వస్తుంది అంతేగాని మూమెంట్ కారణంగా బ్రెయిన్ పుట్టదు బ్రెయిన్ కారణంగా మూమెంట్ పుట్టింది అంచేతనే ఏదైనా దెబ్బ తగిలిందంటే ముందు బ్రెయిన్కి ఎక్స్రే తీస్తారు ఎక్స్రే లేకపోతే క్యాట్ స్కాన్ అంటారు ఏదో తీస్తారు ఈ క్యాట్ స్కాన్ కూడా ఉరికి అస్తమానం ప్రతిదానికి క్యాట్ స్కాన్ తీయకూడదు క్యాట్ స్కాన్స్ తీస్తే చాలా రేడియేషన్కి వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తారు బోర్డ్ అంత రేడియేషన్ వీడి మీద పడితే కానీ క్యాట్ స్కాన్ తీయటం కూద ఇది టీవీ ప్రోగ్రామ్ రికార్డింగ్ చేయడం లాంటిది వీడిని అలాగా ఇలా దీపాలు పెట్టేసి వీడు ఉడికిపోతాడు ఆ దీపాల మధ్యలో ఆ వేడి మధ్యలో అప్పుడు బొమ్మలు రికార్డ్ అవుతాయి అలాగే ఈ క్యాట్ కూడా అంతే ఊరికే ప్రతిదానికి ఉడిక్కి బియ్యానికి ఒకే మంత్రం ఉన్నట్టుగా ప్రతిదానికి ఏమన్నా వీడు కాలుదారి పడ్డాడంటే క్యాట్ మంచిది ఎందుకన్నా మంచిది అలా తయారైంది అమెరికాలో తలకాయ పోటుగా ఉందన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఏం చేస్తుండో తెలిసిన ట్యాక్ స్కాన్ వేస్తుంది ఎందుకంటే వాళ్ళ లీరల్ ప్రాబ్లం ఎందుకంటే తల లోపల ట్యూమర్ ఉంటే కూడా తలపోటు వస్తుంది ఏమండ లేకపోతే హెడేక్ నార్మల్ హెడేక్ టైలినాల్ వేసుకుంటే పోయి హెడేక్ దానికి కూడా తలపోటు వస్తుంది ఇప్పుడు టైలినాల్ రెండు టాబ్లెట్లు ఇచ్చి మమ్మీ టైలినాల్ కొనుక్కుని వేసుకోవాలి ప్రిస్క్రిప్షన్ కూడా అక్కర్లా వేసుకోమని చెప్పాడు అనుకోండి వీడు వెళ్ళిపోతాడు వీడిక్కడ డాక్టర్ దగ్గర వచ్చి కన్సల్టేషన్ చేశాడని రికార్డ్ డైవి ఉంటుంది రేపు పొద్దున్న అది ట్యూమర్ అనుకోండి లీగల్ కేసు వేస్తాడు నేను తలపోటుగా ఉందని వాడి దగ్గరికి వెళ్ళాను వాటి తైలినాలు వేసుకోమన్నాడు ఈ ట్యూమర్ అనే సంగతి ఏడాది క్రితమే ఈ పాటికి నేను బాగు బతికి ఉండేవాడిని ఏడాది ఆలస్యంగా గుర్తుపడ్డం మూలంగా నేను చచ్చిపోయాను చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నాను కాబట్టి నాకు పది లక్షల డాలర్లు పరిహారం విప్పించవలసింది నేను కేసు అందుకోసం ఈ డాక్టర్ ఏం చేస్తాడంటే ఎందుకు వచ్చిన పోల తలపోటంటూ వచ్చాడు కదా వీడికి క్యాట్ స్కాన్ తీయించి పంపించేద్దాం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు ఆ డయాగ్నాస్టిక్స్ వాళ్ళకి కొన్ని పైసలు వస్తాయి అని క్యాట్ స్కాన్ రాసేస్తాడు రాసిస్తే వీడు క్యాట్ స్కాన్ తీయించి వస్తాడు ఏముండదు అప్పుడు తైలినాలు వేసుకోమని చెప్తాడు పిచ్చి వైద్యం ఇదంతా ఎందుకు చెప్పానంటే Brain is the origin of all action. And the brain is the anatomical aspect of intelligence that, that is reflected here. Kabati kriya samanyam lo anni kriyal ni me repudite bilhenan chesero. A kriya samanyam ho. Kriya samanyam ho ande. Oka pani ni cheset ho ande potential. Anni dannin cheputte. Anni kriyal ho dannin cheputte. A potential ni tiskvildhi. మీరు ప్రజ్ఞానంలో విలీనం చేస్తారు ఎందుకంటే శబ్దస్పర్శాది జ్ఞానములే కాకుండా మాటలాడుతా నడుచుతా పట్టుకునుట మొదలైన క్రియలు కూడా ఆత్మ చైతన్యం నుంచే ఆ విషయాన్ని ఇక్కడ కౌశీతిక్రియ ఉపనిషత్తులో ప్రత్యేకంగా దాన్ని వివరించారు అధ్యతనే దాన్ని ఆయన శంకరులు చూపిస్తున్నారు నా విభాగయోగ్యాభవంతి సముద్రే ఇవా అద్విశేషా అంటే ఏమిటి మీరు పొద్దున్న నుంచి నిద్రలే నిద్ర లేవడం అంటే ఏమిటి ఆ వెలుగు ప్రారంభమైంది ప్రకాశించటం ఆ వెలుగులో శబ్ద స్పర్శాది జ్ఞానములు నడుచుతా మాట్లాడుతా మొదలైన క్రియలు ఇవన్నీ కూడా దాని నుంచే ఆ వెలుగు నుంచే ఆవిర్భవిస్తున్నాయి సినిమా ఏనండి సినిమాలో హీరో హీరోయిన్ మొదలైన వాళ్ళు ఉంటారు వాళ్ళు చేసే ఘటనలు కూడా ఆ ప్రకాశం నుంచే వస్తాయి హీరో హీరోయిన్ డ్యాన్స్ చేశారనుకోండి హీరో ఎక్కడి నుంచి వచ్చాడు ప్రకాశం నుంచి వచ్చాడు హీరోయిన్ ఎక్కడి నుంచి వచ్చింది ప్రకాశం నుంచి వచ్చింది వాళ్ళ మధ్య నుండే ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమంటే హృదయానికి సంబంధించింది కదా అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రకాశం నుంచి వచ్చింది వాళ్ళు డ్యాన్స్ చేసుకున్నారు ఏటో ప్రేమిస్తే డ్యాన్స్ చేయాలా ఈ సంథింగ్ వెరీ బిక్్యూరియర్ అయితే మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తే సినిమాయే ఉండదు ఇంకేతనే ఇదేనైనా మరీ లాజికల్గా ప్రశ్న వేశారనుకోండి జగత్తు ఉండదు జగత్తు మీరు క్వశ్చన్ వేస్తే జగత్తు అలాగా పొగ డిస్పర్స్ అయిపోయినట్టుగా డిస్పస్ అయ్యి ఉండదు ఇవాళ పంచాంగ శ్రవణం విన్నా ఒకటి కాదు రెండో మూడో విన్నా ఏమన్నా ఆయన చెప్తాడు పొలిటికల్ పార్టీల వాళ్ళు తమ క్యాడర్నంతని జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ గ్రాస్ రూట్స్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్తాడు ఈ పంచాంగం అది విని నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కాదు తర్వాత మిథున రాశిలో కర్కాటకం ఉంది కనుక ఏదో అలాంటిదేదో చెప్తాడే నాకు తెలీదు ఏదో మిథున రాశిలో కర్కాటకం ఉందో లేకపోతే మిథున రాశిలో ఏదో నక్షత్రం ఉంది కనుక భార్యాభర్తలు ఒకళ్ళ మనస్సును ఒకళ్ళు అర్థం చేసుకుంటూ ఉన్నట్లయితే కలహాలు ఉండవు అని చెప్పారు ఏమండి ఏమండి ఈ పంచాంగం నాకు అర్థం కాదు ఈ మధ్యన ఏమైపోయిందంటే ఈ పంచాంగం మీద ఎక్కువైపోయాయి దాంతో దాంట్లో ఉండే గుడ్ పాయింట్ కూడా అది కూడా కాంప్రమైజ్ అయిపోయే ప్రమాదం వచ్చిపోయింది సో చాలా ఇలా ఇలాంటిదే ఇంకొకటి కూడా చెప్పాడు ఇలాంటిది ఇంకొకటి విని నేను ఆశ్చర్యపోయాను విద్యార్థులు ఎప్పుడో పరీక్షల ముందు చదవడం కాకుండా ఈ నక్షత్రానికి సంబంధించిన విద్యార్థులు ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎప్పుడో పరీక్షల ముందు చదవడం కాకుండా తొలి నుంచి కష్టపడి చదువుకున్నట్లయితే సత్ఫలితములు కలిగే అవకాశము కలదు ఇదే బజ్యాంగం ఉంటే ఇలా ఉంటుందండి సత్ఫలితములు కలిగే అవకాశము కలదు అంటే ఇంకా నువ్వేం ప్రిడిక్ట్ చేసినట్టు అమ్మో అవును రాసేప్పుడు కొంచెం ఉళ్ళ దగ్గర పెట్టుకు రాయాలి సో ఎనీవే కాబట్టి ఉదయం లేచింది మొదలుకొని శబ్దాది జ్ఞానములు ఆ వదనం వదనం అంటే ముఖం కాదు మాట్లాడడం మాట్లాడడం మొదలైన క్రియలు అన్నీ కూడా ఆ వెలుగు నుంచి వస్తున్నాయి అది సినిమా దృష్టాంతం చెప్పారు ఆ సినిమాలో ప్రేమ అదే ఆ వెలుగు నుంచే వచ్చింది క్రియలు ఉంటాయి డ్యాన్స్ చేస్తారు ఆ డ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అది వెలుగు నుంచి వచ్చిందా లేకపోతే ఇంకేదైనా పంపు నుంచి వచ్చిందా వెలుగు నుంచే వచ్చింది ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది సేమ్ లైట్ ఆఫ్ అవేర్నెస్ ఇక్కడ మన విషయంలో ఒకే ఆత్మ చైతన్యం నుంచి వచ్చింది ఇప్పుడు రెండు సామాన్యాల చైత్యం ఒకటి విజ్ఞాన సామాన్యం ఇంకొకటిది ఇంకొకటి ప్రా క్రియా సామాన్యం దానికే ప్రాణము అని ఏ తానిచ సామాన్యాన్ని ప్రాణమాత్రం ఆ సామాన్యములన్నీ ప్రాణమాత్రమే ఆ సామాన్యులంటే ఏవో తెలుసిన పొద్దున్న నుంచి మీరేం చేశా ఏం చేయడండివేవో మాట్లాడుతూనే ఉన్నాం అంటే మాటలు ఆగటం ఒక సామాన్యం ఏం చేసేవండి ఇది చేశాను ఆ పని చేశాను ఈ పని చేశాను అంటే చేతులతోటి చేసే క్రియల సామాన్యం ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను అంటే కాళ్ళతోటి నడిచే నడక సామాన్యం ఇలాంటి సామాన్యాలు ఇవన్నీ వేరు వేరు సామాన్యాలు సో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క సామాన్యం జ్ఞానేంద్రియాల్లో ఏం చేసాం ఈ సామాన్యాలన్నింటినీ సంకల్ప సామాన్యంలో విలీనం చేసాం కానీ ఇక్కడికి వచ్చేప్పటికీ ఈ వేరు వదన సామాన్యం నడక సామాన్యం పట్టుకుమట సామాన్యం ఇత్యాదులన్నింటినీ మనం క్రియా సామాన్యంలో విలీనం చేస్తాం ఈ క్రియా సామాన్యాన్ని ప్రాణ మాత్రమే ప్రాణం కంటే అది వేరుగా ఏమీ లేనే లేదు తర్వాత నా విభాగయోగ్యాభవంతి అంటారు సముద్రే ఇవ అభివిశేషా గమనించదగ్గ వాక్యం సముద్రంలోకి మీరు వెళ్ళి ఏమండి దీంట్లో గంగా అన్నది ఎక్కడుంది యమునా అన్నది ఎక్కడుంది అని అడగరాదండి ఎందుకంటే ఇంకా గంగా యమున ఈ భేదాలన్నీ కూడా కలిసిపోయాయి అక్కడ ఇంకా ఆ భేదాలు ఏముండవు సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఏ నది అక్కడ ఏమంటే దీంట్లో నా గంగా నది పోర్షన్ ఎక్కడ యమునా నది పోర్షన్ ఎక్కడ అలాంటివి ఉండవు అదేవిధంగా అన్నీ కలిసిపోయి ఒక సముద్రమే ఉంటుంది సరిగ్గా అదేవిధంగా ఆ వెలుగు దగ్గరకు వెళ్ళేప్పటికీ దీంట్లో మనస్సు యొక్క లక్షణం ఎక్కడా ప్రాణ లక్షణం ఏది అని అలాగ విడదీసి చూసి లేదు అన్నీ ఒకే వెలుగు కింద ఇప్పుడు ఈ పొగలు ఎగరబత్తి దృష్టాంతం మంచి దృష్టాంతం ఆ పొగలన్నీ చూసి ఈ పొగలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ పొగ రేఖ పొగలు రేఖలుగా ఉంటాయి ఈ పొగ రేఖ ఎక్కడి నుంచి వస్తుంది ఆ రేఖ ఎక్కడి నుంచి వస్తుంది ఈ రేఖ ఎక్కడి నుంచి వస్తుంది అని మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే అన్నిటికీ ఒకే ఆశ్చర్యము ఆ గ్లో సో అదేవిధంగా ఇక్కడ ఆ గ్లో ఇది తేడాలు ఉండవు ఈ రేఖలలో తేడాలు ఉంటాయి తప్ప కాబట్టి ఈ సామాన్యములు ఈ సామాన్యములు అన్నటినీ కూడా తానిత్య సామాన్యాన్ని అంటే క్రియాసామాన్యులు ఎన్ని ఉంటాయి అవన్నీ కూడా ప్రాణమాత్రం అది కేవలము ప్రాణము మాత్రమే ప్రాణము అంటే వైట వైకాలిటీ దానికి డెఫినేషన్స్ ఏమి ఉండవు ఆ పదమే అలా ఉంది ప్రకృష్టం అనిటి చేష్టతే ఇది ప్రాణ అంటే నిరంతరము చేష్ట చేసేది కాబట్టి ప్రాణము అంటే ఏమిటి దాని ఎఫెక్ట్ ఏమిటో చెప్తాడు అదేమిటో చెప్పడు లైఫ్ అంటే ఏమిటి దీనివల్ల నువ్వు మాట్లాడుతున్నావో నడుస్తున్నావో చేతులతో పనులు చేసుకుంటున్నావో అది లైఫ్ అంటాడు తప్ప ఇని ఇట్ సెల్ఫ్ అది ఏమిటో చెప్పడం ఇని ఇట్ సెల్ఫ్ చెప్పడానికి ఉండదు అది ఇంద్రియ కాదు ప్రాణమాత్రం సో సకల క్రియా ప్రాణంలో విలీనము చేసినాము మరి ప్రాణం ఏమిటి ఇంకా ప్రాణశ్చ ప్రజ్ఞానమాత్రమేవా సో ప్రాణము కూడా ప్రజ్ఞానము తప్ప ఇంకా లేదు అంటే ఏమైంది అక్కడికి మీ క్రియానుభవాలు ఎన్నున్నాయో అంటే చేతులతో పట్టుకోవడం కాళ్ళతో నడవడం మాట్లాడడం ఇవన్నీ కూడా అనుభవాల్లో భాగమే తర్వాత ఇటువంటి అనుభవములన్నీ కూడా ఆ చైతన్యములంతో అంతర్గతములై ఉన్నాయి తర్వాత మీ జ్ఞానానుభవాలు శబ్దజ్ఞానం రూపజ్ఞానం ఇవన్నీ కూడా అదే చైతన్యములందు అంతర్గతమై ఉన్నాయి కాబట్టి ప్రాణము కూడా ప్రజ్ఞానము తప్ప వేరే ఏమీ లేదు ప్రజ్ఞానము అంటే మీకు నేను చెప్పాను తెలివి ప్రజ్ఞానానికి ఒక డెఫినేషన్ ఉంది అది ఆ శ్లోకం గుర్తులేదు దేనితోటి కళ్ళతో రూపాన్ని మీరు చూస్తున్నారో దేని వలన శివులతో శబ్దాన్ని వింటున్నారో దేని వలన కాళ్ళతో నడుస్తున్నారో అది ప్రజ్ఞానం యో వై ప్రాణ సా ప్రజ్ఞావై ప్రజ్ఞాస ప్రాణీతకిన అధీయత్ అధీయతే కౌశీతక్యుపనిషత్ అని ఒక ఉపనిషత్తుంది అది శంకర్లు దానికి భాష్యాన్ని అనుగ్రహించలేదు ఎందుకంటే చాలీ ఉపనిషత్తులు ఈ పది వీళ్ళు చదువుకుంటే కృతార్థలవుతారనే అభిప్రాయంతో దాన్ని ఆపారు అది మనం చదువుకోవచ్చు కావాలంటే కానీ దాంట్లో ఉన్న ప్రధానమైన అంశము ప్రజ్ఞానము ప్రాణము ఉండే పరస్పర సంబంధమే అక్కడ అదే దాంట్లో ఉండే మెయిన్ టాపిక్ అని చేతనే మనము ప్రతర్దనాధికరణంలో గురించి విస్తారంగా చదివి ఉన్నాము మీరు చదివారు उनको इसे जो पोते, आ प्रतदनाधिकरण इंकोसारे सड़ी पे का शंकर प्राणा की प्रज्ञा की मध्य ने अबंधा अ संबंधों प्राणम प्रज्ञा ना आविर्भवी वीर याण अभी प्रज्ञा प्रज्ञा कालोल चतक प्राणशक्ति कई प्रज्ञा తర్వాత మీరు నడిచేప్పుడు కూడా ఆ నడక వెనక ప్రాణం ఒక్కటే కాకుండా జ్ఞానం కూడా ఉంటుంది చూసి కాలు వేస్తారు కదా సో చూడకుండా కాలు వేసేప్పుడు కూడా చీకట్లో నడిచేప్పుడు కూడా మనం కనపట్టలేదు చీకట్లో నడుస్తున్నాము తెలుస్తూ ఉంటుంది కదా నడుస్తున్నాము తెలుస్తూ ఉంటుంది కదా కాబట్టి ఆ తెలివి మీద ఫోకస్ పెట్టుకోవచ్చు ప్రాణము కూడా తెలివిలోనే అంతర్గతము కాబట్టి ప్రజ్ఞావై ప్రాణ ప్రజా స ప్రాణ ఇది కౌశీక అధీయతే అధీయతే బహువలం అధీతే అధీయతే అధీయతే సో కౌశీతకీ ఉపనిషత్తుకి విజిందిన విద్వాంసులు ఆ విధంగా అధ్యయనం చేస్తున్నారు ఇన్మేద పూర్వపక్షం నను స విషయ ప్రళయ అభిన్న కోప్రాయ ఇతి మీరు చూసినట్లయితే ఇక్కడ శబ్దస శబ్ద శబ్దాలను శబ్ద సామాన్యంలో విలీనం చేశారు మనస్సులో విలీనం చేశారు శ్రోత్రం అనే మాట అనలేదు రూపాలని చూపు చక్షుఃన్నారు చక్షు గోళకము అనే మాట చక్షుని ఇంద్రియము అనే మాట అనలేదు చూపన్నారు తప్ప చక్షుని ఇంద్రియము అనలేదు రసములను మనస్సులో విలీనం చేశారు కానీ జిఫ్ఫ అనే మాట అనలేదు అంటే విషయాన్ని మనస్సులో విషయాన్ని సామాన్యంలో విలీనం చేసి అంటే విశేష విషయాన్ని సామాన్య విషయంలో విలీనం చేసి తద్వారా మళ్ళీ ఆ సామాన్య విషయాన్ని మనస్సులో విలీనం చేశారు శబ్ద సామాన్యాన్ని సంకల్పంలో విలీనం చేశారు రూప సామాన్యాన్ని సంకల్పంలో విలీనం చేశారు అలా చెప్పారు మంత్రంలో కానీ ఎక్కడా కూడా ఇంద్రియం మాట రాలేదు సర్వేషాన్ శబ్దానాన్ అని ఉంది తప్ప శబ్దములన్నిటికీ విలీనం చెప్పారే తప్ప ఈ ఐదు ఇంద్రియములను వేర్వేరుగా చెప్పి ఈ ఐదు ఇంద్రియములు మనస్సులో విలీనమవుతున్నాయి అని చెప్పలేదు అలాగే బదనము వదనము ప్రాణంలోనూ ప్రాణం ప్రజ్ఞానంలోనూ విలీనమవుతుందని చెప్పారు తప్ప వాగింద్రియమును చెప్పలేదు వాటి యొక్క విలీనాన్ని చెప్పలేదు ఏమిటి మంత్రం ఇలా ఉన్నది ఏదైనా దాంట్లో ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉన్నదా అని ప్రశ్న సో సర్వత్ర అంటే ప్రతి వాక్యంలో కూడా మంత్రంలోని ప్రతి వాక్యంలో కూడా ఆహా శ్రోత్రం ఇండియన్ చెప్పారు కదా సర్వే సంకల్ప ఓకే అక్కడ ఏమైందంటే విషయములన్నీ ఆయా ఇంద్రియములందు విలీనం చేసేదే తప్ప మళ్ళీ ఇంద్రియాలని పని కట్టుకుని మళ్ళీ మనస్సులో విలీనం చేయలేదు అది నటు చూడండి మీరు సర్వాసాం అపాం సముద్ర ఏకాయనం అది దృష్టాంతం సర్వేం స్పర్శానం త్వగేకాయనం అంటే స్పర్శ అనే విషయము యొక్క విలీనం ప్రక్రియ అని చెప్పారు గంధము అంతే విషయం అది రసము విషయము రూపము విషయము శబ్దము విషయము సంకల్పములకు మనస్సు ఏకాయనం చెప్పారు సో విషయములు విలీనము గుట చెప్పారే తప్ప ఇంద్రియాలని పర్టికులర్గా పనికట్టుకుని అవి కూడా విలీనమవుతున్నాయనే మాట చెప్పలేదు ఎక్కడ చెప్పారు చెప్పలేదుగా ఇప్పుడు శ్రోత్రేంద్రియము వెళ్ళి మనస్సులో విలీనమవుతుందనే వాక్యం ఎక్కడుంది లేదుగా సంకల్పాలన్నీ మనస్సామాన్యంలో విలీనమవుతున్నాయని చెప్పారు తప్ప శ్రోత్రం మనస్సులో విలీనమవుతుంది అది అది కరెక్ట్ అది దట్ ఈస్ ది వే బట్ ఆ మాట చెప్పలేదు కొంత అలాగే కన్ను వెళ్ళి మనస్సులో విలీనమవుతుంది అని చెప్పలేదు కదా ఇలా చెప్పకపోవడానికి ఏమైనా ప్రత్యేకమైన అభిప్రాయం ఉన్నదా అర్థమైందండి ప్రశ్న కొంచెం టెక్నికల్ డిస్కషను సో విషయములు విలీనము అనే ప్రక్రియ చెప్పారు తప్ప ఈ ఐదు కరణములు వెళ్ళి మనస్సులోనే విలీనమవుతాయి అనే మాట ఎక్కడ అనలేదు కదా మటు కరణస్య కరణం అంటే ఇంద్రియం అలా ఆ రకమైన ప్రక్రియకి ఏమైనా అభిప్రాయం ఉందా తత్ర అంటే దాని విషయమై ఏదైనా అభిప్రాయం ఉన్నదా తత్ర అంటే కరణలయ అనుక్తం ఒక్కోభిప్రాయ శృతే కరణముల యొక్క విలీన ప్రక్రియ విలయమవుతున్నాయి అనే మాట చెప్పకపోవడమునందు శృతి యొక్క అభిప్రాయం ఏమైనా ఉందా అని ఊరికే ఓ ప్రశ్న పూర్వపక్షం బాఢం అంటే నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు బాగానే గుర్తించావు అని అంటున్నారు సత్యమే బాఢం బాఢం అంటే ఇట్ ఈజ్ ఇండీ టు ట్రూ అని అర్థం బాఢం అన్నది వాల్మీకి ప్రయోగించాడు వాళ్ళు మీకు ఏమైనా ఉపయోగించారంటే కైకేయి దశరథ మహారాజు గారి మాట కింద చెప్తుంది దశరథ మహారాజు గారిని అడుగుతాడు రాముడు ఎంఐఆర్ ఎంఐ తండ్రి ఏమిటి మీ అభిప్రాయం ఏమిటి నన్ను ఎందుకు పిలిపించారో అని అడుగుతాడు ఆయన ఆయన వ్యక్తి వ్యక్తి ఏడవడమే తప్ప మాట రాలేదు ఇప్పుడు ఆవిడ అంటుంది ఈ ఒక రకమైన దుఃఖంతో ఉన్నారు నీ ఎందుకు చాలా ప్రేమ నీకేదైనా ఒక శుభం కలుగుతోంది అంటే ఆయనకి సంతోషంగా ఉంటుంది ఆ కొద్దిపాటి శుభానికి ఏదైనా ఆటంకం వస్తే ఆయన తట్టుకోలేకపోవడం అన్నది ఆయన సహజ లక్షణం అదే పైగా నీకేదైనా ఒక కఠినమైన పరిస్థితి నిర్మాణం అవుతుందంటే కూడా ఆయన తట్టుకోలేరు అందుకోసమే మాట్లాడవట్లేదు ఆయనకి కానీ ఆయన మనస్సులో నీకు నీకు ఒక సందేశాన్ని ఇవ్వాలని ఉన్నది అదేమిటో నాకైతే తెలుసు అమ్మా నీకు తెలుసా అంటే తెలుసు మరి మీరు చెప్పదేమి అంటే మరి నేను చెప్తానయ్యా నాకేమో అభ్యంతరం లేదు చెప్పడానికి నేను చెప్పాక ఆ మాట దశంథ్ మహారాజు గారు చెప్పాల్సిన మాట నేను చెప్తున్నది సత్యమును నువ్వు తెలుసుకోవాలి నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి కదా అంటే ఆయన అంటాడు అయ్యో ఆయన ఎదుర్కొండా ఉన్నారు ఆయన ఎదుర్కొండగా మీరు చెప్తున్నారు ఆమె మనస్సులో ఏముందో మీకు తెలియకుండా ఉంటుందా మీరు నిస్సందేహంగా చెప్పండి నేను తప్పకుండా స్వీకరిస్తాను అని అంటాడు అంత హామీ తీసుకుని చెప్తున్నారు అప్పుడు ఆవిడ చెప్తుంది మీ పట్టాభిషేకం మొదలు భరతుడి పట్టాభిషేకం అవ్వాలిట అని దశరథ మహారాజు గారి ఆకాంక్ష ఆయన బాఢం అంటారు ఇంకోటి కూడా ఉంది చెప్పమంటావా చెప్పండి మీరు పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలిట అంటే ఆయన బాఢం అని ఇంకోసారి అంటారు దశరథ మహారాజు గారు కళ్ళు తిరిగి పడుపుతారు అంతవరకు వెక్కి వెక్కి ఏడుస్తున్నాయని అస్పృహ తప్పిపడుతున్నారు అప్పుడు కైకేయ్యను రాముడు కలిసి ఆయనకి కొద్దిగా సపర్యాలు చేసి ముఖం మీద నీళ్లు తల్లితే కొద్దిసేపటికి ఆయనకి తెలివి వస్తుంది మనం అక్కడ బాధం అని అంతకుముందు కైకేయ్యతో రాముడికి చెప్తే రాముడు నో అంటే నేను మహానందపడతాను రాముడు నో అండు బాధమ్మనే అంటాడు అది ఆయన సో ఈ బాధం చాలా చిత్రమైన పదం సంస్కృత పదం బాధం అవును నువ్వు చెప్పింది కరెక్టేనాయా విషయములు విలీనమవుతున్నాయనే మాట చెప్పారు తప్ప కరణములు విలీనమవుతున్నాయని చెప్పలేదు నువ్వు చెప్పింది కరెక్టే ఎందుకంటే అలా చెప్పడంలో శృతి అభిప్రాయం ఏమంటే కింద విషయ సమాన జాతీయం కరణం మన్యతే శృతి నతు జాత్యంతరం చూడండి మీరు చూశారనుకోండి ఏదైనా ఒకటి చూ ఇప్పుడు మీ కన్ను ఈ పూజ స్వామిజీ దృష్టాంతం అండి ఆయన చాలా బాగా చెప్తారు ఆ దృష్టాంతాన్ని ఇప్పుడు వీడు ఆయన కొంచెం వేళకొలం చేస్తూ చెప్తారు నేను అంత బాగా చెప్పలేను ఇప్పుడు వీడు కన్ను టెస్ట్ చేయించుకుందుకు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా కంట్లో ఏ దోషం ఉందో చెప్పి ఆ దోషాన్ని పోగొట్టే కళ్ళతోడిపోయా అని అడిగితే డాక్టర్ ఏం చేస్తాడు కంటిని పరీక్షించాల్సింది పోయి వీడి ఎదురుగా ఒక లెటర్స్ పెట్టి వీడిని చూడమంటాడు అంటే స్వామిజీ అంటారు నేను చూడలేదు నువ్వు చూడాలి కదా నా కంటిలో చూడేటో నువ్వు చూడాలయా డాక్టరు నువ్వా నేను రోగిని నా గుండెకి ఏదైనా ప్రాబ్లం వచ్చి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే నా గుండెకై నాకు చూపిస్తే నాకేం చూపిస్తుంది నువ్వు చూడాలి అలాగే నా కంట్లో దోషం ఉన్నది అది నువ్వు చూసి చెప్పు అంటే నేను చూసే చెప్తాను నీకు నువ్వు అది చూ నేను నువ్వు నేను చూడలేవు నువ్వే చూసి చెప్పు ఆ డాక్టర్ ఏమంటాడంటే నా వల్ల కదయ్యా వెళ్ళు ఓకే కొన్ని నేను చూస్తాను నేను ఏది చూస్తానో అది అక్కడ ఉంది కదా దోషం ఇప్పుడు ఆ చాట్లో దోషమా ఇంకా చార్ట్లో దోషం కాదు కదా చాట్లో దోషం ఉన్న అభ్యంతరం లేదు మనకేం అభ్యంతరం అండి కంట్లో దోషం కాబట్టి నేను నా చేత చూడబడేది అక్కడ ఉంటే నా కన్ను నువ్వు దాని మీద వేసే ఎలా అర్థం నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు చార్ట్ ఈజ్ అవుట్ సైడ్ ఓకే ఐ లుక్ అట్ ది చాట్ అండ్ దెన్ ఐ డిస్క్రైబ్ ది చార్ట్ దాన్ని బట్టి చాట్ యొక్క లక్షణం తెలుస్తుంది తప్ప కంటి యొక్క లక్షణం ఎలా తెలుస్తుంది అని మళ్ళీ ఇంకో ప్రశ్న మీరు వేసి చూడండి డాక్టర్ని డాక్టర్ ఏమంటాడంటే ఏమయ్యా చాత్తు కాదు చాత్తుని చూడడం చాత్ కాదు చాత్తును చూడడం చాత్తును చూడడము చూపు కంటే వేరుగా ఉండదు చాత్తు యొక్క జాతి వేరు చాటు జడం వీడి చేతనుడు కన్ను చేతనం కాబట్టి వేరే జాతి చాత్తుని చూడడం కళ్ళు జాతికి చెందుతుందా చాత్య జాతికి చెందుతుందా చెప్పండి మేడం కళ్ళు జాతికే చెందుతుంది కాబట్టి ఇది ఒక పెద్ద మాయ మహామాయ మహామాయ మాయా మహాథగని అన్నాడు కబీరదాస్ ఇంకా ఆయన ఆ గీతం చూస్తే ఆశ్చర్యం వస్తుంది ఈ మాయ ఉన్నదే మహాథగ థగిని థగిని అంటే మోసం చేసేది హిందీ మహాథగ్ని అని మాయ ఎవరో తెలుసిన బ్రహ్మాజీకే ధర్మే సరస్వతి హే బ్రహ్మదేవుని కంపలో సరస్వతున్న అదే మాయ శివుడి శివుడి యొక్క ధామంలో భవానీ మాయ విష్ణు యొక్క ధామంలో లక్ష్మి మాయ ఆయన చెప్పింది అని ఇంకా ఇలాగో చెప్పాడు దాంట్లో ఇంకో మాట కూడా మాయ ఏమిటంటే చూపు చూడబడేది ఒకే చోట ఉంటాయి చూపు ఇక్కడుందా లేదా అక్కడ ఇక్కడుందా చూపు ఎక్కడుంది ఇక్కడుందా ఇక్కడు ఇక్కడుంది చూపు అంటే ఇంద్రియం కదండి చూపు ఇక్కడుంది చూపు ఇక్కడుంటే చూడబడేది ఎక్కడుంటుంది అక్కడుంటుందా ఇక్కడుంటుంది ఇక్కడే ఉంటుంది కాబట్టి మీరు చూసే ఛార్ట్ అక్కడ ఉండదు మీ చూపులోనే ఉంటుంది ఏమంటే అక్కడున్న చార్ట్ శుభ్రంగా ఉంది దాంట్లో ఏమీ తేడా లేదు ఏబి ఏదో ఉంటాయి ఎల్కే ఏవో ఉంటాయి అక్కడున్న చార్ట్లో తిలికేసినట్టు ఉంటుందా ఇలాగా అలా ఏముండదు ఆ చార్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది క్లీన్గా ప్రింట్ చేస్తారు కానీ వీడు చూసినప్పుడు వీడు చూసిన వీడి చేత చూడబడే చార్ట్ అక్కడుంటుందా వీడి కంట్లో ఉంటుందా వీడి కంట్లో ఉంటుంది కాబట్టి వీడి చేత చూడబడే చాప్తు అలికేసినట్టుగా సక్రమంగా లేదు కాబట్టి ఎందుకని వీడి చూపులో దోషం ఉంది కనుక కాబట్టి వీడి చేత చూడబడేది వీడి చూపు ఒక్కటియే వేరువేరు కావాలి కానీ మాయ ఏమిటి మహామాయ వీడి చేత చూడబడేది వీడికి బయట ఉన్నట్టుగా భాషిస్తుంది అది మహామయ కాబట్టి ఆయన ఏమంటున్నారంటే ఇంద్రియము విషయము చూపు చూడబడేది వేర్వేరు కాదవి వేర్వేరు జాతులు ఏం కావు ఒకటే చూడబడే వాటి యొక్క విలీనమని చెప్తే చూపు విలీనమని చెప్పినట్టే నీ చేత చూడబడే చార్ట్ సరిగ్గా ఎప్పుడైతే లేదో నీ చూపు సరిగ్గా లేదని నిర్ధారణ సో శృతి ఏమంటుందంటే కరణము విషయ సమాన జాతీయం విషయము ఏ జాతికి చెందినదో కరణము కూడా అదే జాతికి చెందినది అంటే రెండింటి యొక్క సోర్సు ఒక్కటేనండి సాజాత్యం అంటారు అంటే సమానమైన ఆశ్రయం నుండి వచ్చింది కాబట్టి అదే ఆశ్రయం అదేమిటో ఆత్మ చైతన్యం కాబట్టి విషయము ఆత్మ చైతన్యంలో విలీనమైందని చెప్తే కరణాన్ని విలీనం చేసినట్టే कारण जब विषयान विलीनमे रही सातिव साध्या्यम विवरण आनंदगी